ఆవు ఆవు ఏమిస్తావు తీయని పాలు నేనిస్తా పాలు పాలు ఏమిస్తావు పుల్లని పెరుగు నేనిస్తా పెరుగు పెరుగు ఏమిస్తావు మెత్తని విన్నా నేనిస్తా వెన్న వెన్నా ఏమిస్తావు కమ్మని నెయ్యి నేనిస్తా